అలా ఉపాసనలో అలా చెప్తారు ఈ రెండు నేను ఒకసారి ఉపాసనకుండు ఉపాసన అంటే అది మెడిటేషన్ వాళ్ళు ఉపాసన అంటే మెడిటేషనే కదా ఇలా రెండు చేతుల దగ్గర పెట్టు ఈ చేతిలోంచి ఒక కాంతి కిరణము ఇలాగ మండిపోతున్నట్టుగా వచ్చి ఈ చేతిలో పడుతోంది అంచే అతను ఈ చెయ్యి కూడా బాగా మండిపోతున్నట్టుగా ఉంది ఉంది అంటే హీ ఇమీడియట్లీ నోస్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్ అంటే అతను ఉన్నట్టుగా భావన చెయ్యి దాన్ని ఉపాసన అంటారు ఈ తత్వమశి కూడా అలాంటి ఉపాసన సంపదుపాసన అంతేగాని అలా ఉరికే ఓ ఐదు నిమిషాలు పది నిమిషాలు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనుకోమని చెప్పారే కానీ నువ్వే బ్రహ్మం అని కాదు నువ్వు బ్రహ్మం వెళ్ళవుతావు నువ్వు జీవుడు నువ్వు బ్రహ్మని నీకు అలా అనిపిస్తుందా నీకు కామ నీకు బ్రహ్మం అనే అనిపిస్తోందా బెలైతే మరి ఇంక బ్రహ్మను అని ఎందుకంటావు అహం బ్రహ్మాస్మి అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండు ఓ ఐదు నిమిషాలు అది అయిపోయిన ఇంకా అది మర్చిపో జీవుడుగానే ఉండు ఎప్పుడూ జీవుడుగానే ఉంటావు అని చెప్తారు వాళ్ళు ఈ విధంగా ఆ వాక్యాలని డిశార్ప్తి చేసిస్తూ ఉంటారు అది ఆయనకు వచ్చేస్తున్నారు భావాంతరాపన్న శైవ బ్రహ్మత్వం ఎప్పుడూ పోయింది వీడికి జీవుడు అయిపోయాడు జీవుడుగానే ఉన్నాడు కానీ వీడిలో ఒక గొప్పతనాన్ని తీసుకురావడం కోసం ఒక ఉపాసనని బోధిస్తోంది శృతి తత్వమశే అని అది సంపద ఉపాసన అని అంటారు అలాంటిదది ఆ తత్వమశే నేను బ్రహ్మనే అనే విషయాన్ని తెలుసుకోవటం కోసము జ్ఞానం కోసం ఉద్దేశించింది కాదు ఇది పూర్వపక్షం తత్సం స ఆత్మా తత్వమసి సామాన సామానాధికరణ్యాత్ చూడు ఇది ఉపాసన కాదు ఉపాసన లక్షణాలు మనకి తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు తద్బ్రహ్మేత్యుపాసీత తన్మనపాసీత అది ఉపాసన లక్షణాలు మనకి స్పష్టంగా తెలుస్తాయి ఎక్కడ ఉపాసన ఏం లేదు అక్కడ వాక్యం ఎలా ఉందంటే ఆ తత్వమసి మహావాక్యం దగ్గర ఛాందోగ్యంలో తత్సత్యం స ఆత్మ తత్సత్యం స ఆత్మా శ్వేతకేతో తత్వమసి అని ఉంది తత్ సత్యం ఆ సర్వజగత్కారణమైన ఏ పరబ్రహ్మగలదో సహా ఆత్మా అది ఏ ప్రవేశించి ఉన్నది కనుక ఇప్పుడు నీ హృదయంలో ఆత్మజ్యోతి రూపంగా అదే ప్రకాశిస్తోంది కాబట్టి దేర్ దట్ ఆర్త్ తత్వమసి అని చెప్పి సామానాధికరణ్యం చేస్తోంది ఇప్పుడు ఉపాసనలో వైయ్యధికరణ్యం ఉంటుంది ఎలాగంటే సాలగ్రామశిలాయాం విష్ణు సాలగ్రామశిలాయాం సప్తమే విభక్తి విష్ణు ప్రథమ విభక్తి సాలగ్రామశిలయందు విష్ణువుని భావన చేయాలి మీకు విభక్తులు మారిపోలేదు మనోబ్రహ్మేత్యుపాసీత మనస్సును బ్రహ్మగా భావన చేయుము మనస్సును ద్వితీయ యాకవచనం బ్రహ్మగా ప్రథమా యాకవచనం అలాగే విభక్తులు మారిపోతాయి కానీ తత్వమస్య ఎలా కాదు స ఆత్మ తత్సత్యం స ఆత్మ తత్వమశి శ్వేతకేతు అన్న చోట సామానాధికరణ్యం ఏకవిభక్తి అదే ఇది దాశరథి రామహానంద్ అనుకోండి దశరథకుమారుడు రాముడు అంటే రాముడు అనే పేరు చేతను ఏ వ్యక్తి నిర్దేశింపబడుతున్నాడో అదే వ్యక్తి దశరథకుమారుడు ఎవడు దశరథకుమారుడో వాడి పేరే రాముడు అని ఒక అభేదాన్ని బోధించేటువంటి ఏకవిభక్తి అది ఈ స ఆత్మ తత్వమశి అన్న చోట కూడా అటువంటి సామానాధికరణ్యమే కాబట్టి అక్కడ ఉన్న సామానాధికరణ్యాన్ని నువ్వు విస్మరించి ఉపాసనలో ఉండేటువంటి వయ్యధికరణ్యం దీనిని ఆ రకంగా ఉపాసన చెయ్యి అన్నప్పుడు దీనిని ప్రతీయాభిభక్తి అవుతుంది ఆ రకంగా ప్రథమాభిభక్తి అవుతుంది అటువంటి వైయధికరణ్యాన్ని దాంట్లో ప్రవేశపెట్టి అక్కడ లేని ఉపాసనని ప్రవేశపెట్టి ఉన్న జ్ఞానాన్ని నీవు పాడు చేసే ప్రయత్నం చేయుట తగ్గదు కాబట్టి మీ జీవుని స్వరూపము బ్రహ్మయే తర్వాత దృష్టం జీవస్య సంసారిత్వం ఇది చేరే ఇంకా ఉపనిషద్వాక్యాలని పట్టుకుని శంకరుని మీద విజయాన్ని సాధించడం సంభవం కాదు విజయం అంటే ఇట్స్ నాకే ఏదో స్కోరింగ్ ది పాయింట్ కాదు సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం ఉపనిషద్వాక్యాలలో మనకు అనుకూలంగా ఉండదు అక్కడ అంతా అభేదమే చెప్తూ ఉంటుంది అంచేతనే కొంతమంది ద్వైతవాదులను నేను ఎరుగుతును పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఈ ఊళ్ళో సంపత్ కుమార్ ఆచార్య అని ఒక ఆయన నుండి వారు చాలా పెద్దవారు ఇప్పుడు లేరు ఆయన ఏమనివారంటే రే మనం ఆయన వాళ్ళ యొక్క అనుయాయులతోటి అనివారు మనం ఏ ద్వైతాన్నైతే భేదాన్నైతే మనం భావన చేస్తూ ఆ భేదము ఉపనిషత్తులలో కనబడదు ఉపనిషత్తుల జోలికి వెళ్తే నీకు భేదం కనబడదు అభేదమే ఉంటుంది కాబట్టి మీరు ఊరికే ఉపనిషత్తులను పట్టుకు వెళ్ళాడకండి మీకు భేదం కావాల్సి వస్తే చక్కగా భేదవా భేదాన్ని ప్రతిపాదించి భేదం అంటే భక్తిని ప్రతిపాదిస్తూ ఉండేటువంటి ఎవేవో గ్రంథాలు అనేకం ఉన్నాయి అవి తీసుకున్నట్లయితే బోర్డంత భే వెంకటేశ్వర సుప్రభాతం ఉంది భేదమే వెంకటేశ్వర ప్రతిపత్తి ఇలాగ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి సో ఇలాంటి గ్రంథాలేవో మనం విష్ణు పారమయ్య గ్రంథాలు తీసుకుని ఆ భేదాన్ని మనం భావన చేసుకుంటూ అలాగే తిరుప్పావై ఇలాంటివేవో ఉన్నాయి మనం అవి మనం స్వీకరిస్తే మన మన యొక్క భావనకి నేను అల్పుడనో యోగ్యుడనో ఈశ్వరుడు సర్వేశ్వరుడు నాకు కొంత ఉపకారం చేస్తాడు పూజ చేస్తే అనే భావనకు అనుకూలంగా ఉంటాయి అవి మనం చదువుకున్నాం అంతేగాని ఉపనిషత్తుల్లోకి వెళ్ళి అక్కడ తత్వమసి తత్వమసే ఆ బ్రహ్మకి నీకు భేదం లేదని చెప్తుంది కేనోపనిషత్తు దగ్గరికి వెళ్తే తదేవ బ్రహ్మత్వం విధ్య నేదం ఎదిదేముపాసతే కూడా చెప్తుంది ఏం చేస్తాం సో డోంట్ గో నియర్ ఉపనిషత్స్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ ది ఎప్రిషియేషన్ ఆఫ్ నాన్ డిఫరెన్స్ అని అన్నారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన ఒక్కరే కాదు అంటే విద్వాంసులు ఆ శాస్త్రం యొక్క రహస్యం తెలిసిన వాళ్ళు అలా స్పష్టంగా చెప్తారు విడివిడి జ్ఞానం గల వాళ్ళు ఏదో పైపై ఏదో దెబ్బలాడితే దెబ్బలాడచ్చు కానీ సో అలాగుంటుంది అంచేతనే ఇక్కడ కాబట్టి ఉపనిషత్తులలో వాక్యాలను స్వీకరించి మీరు భేదాన్ని ప్రతిపాదిస్తానంటే అది పొసటదు అంచేతనే పూర్వపక్షం ఏం చేసాడంటే ఉపనిషత్తు వాక్యాలను జార విడిచాడు పక్కన పెట్టాడు ఎందుకంటే అక్కడ వర్కౌట్ కాదు సో హి సేస్ ఓకే ఉపనిషత్తుల ప్రకారం అభేదమైన జీవుడే బ్రహ్మండే కానీ మన అనుభవంలో అలా లేదు ఉపనిషత్తులు ఏదైనా చెప్పచ్చు పుస్తకాల్లో ఏదైనా రాసి ఉండొచ్చు మన అనుభవంలో ఎలా ఉంది జీవుడు సంసారి సుఖి దుఃఖి కర్త భోక్త అది సంసారంటే అలాగే మనకు అనుభవంలో ఉంది కదా మన అనుభవం మాట ఏమిటి నా అంటే కాబట్టి అనుభవంలో సంసారిత్వం ఉన్నది కనుక జీవుడు సంసారీయే నిజంగా బ్రహ్మ కాదు ఇది చేత నా కాదు కరెక్ట్ కాదు ఉపలబ్ధురూపత్వా ఇది సంగ్రహవాక్యం చూడు నీవే జీవుడు సంసారి అని అంటున్నావు ఎందుకు సంసారి జీవుని ఎందు కర్తృత్వము కనబడుతున్నది ఓకే అది కదా నువ్వు చెప్పేది ఇప్పుడు ఈ కర్తృత్వము కనబడుతోంది కదా నువ్వు ఎవడైతే జీవుడు అన్నావో ఆ జీవునికే కనబడుతోంది కదా ఆ కాబట్టి జీవుడు కర్తెలా అవుతాడు కర్తృత్వమును తెలుసుకునేవాడు అవుతాడు ఉపలబ్ధు రూపత్వాలు నువ్వు ఏదైనా చెప్పు దానిని దర్శించేవాడు దానిని తెలుసుకునేవాడు జీవు అనే రూపంలో జీవుడు ఉన్నాడు తప్పిస్తే అదే జీవుడు అనడానికి వీలు లేదు నువ్వేమంటావు జీవుడికి సుఖం ఉంది కాబట్టి ఈశ్వరు బ్రహ్మ కాదు అని నువ్వు అంటావు జీవుడికి సుఖం ఉంది అంటే ఎలా ఉంది సుఖం తెలుస్తోందా లేదా తెలుస్తోంది ఆ తెలుస్తున్న సుఖము ఎవరికి తెలుస్తోంది నాకే తెలుస్తోంది మరి నీకు తెలుస్తుంటే అది నీ ధర్మం ఎలా అవుతుంది నీకు దృశ్యం అవుతుంది కానీ నీ ధర్మం ఎలా అవుతుంది నీ ధర్మం అవుతుంది కాబట్టి నీకు సుఖం తెలుస్తుంది కదా కాబట్టి నువ్వు సుఖివా సుఖాన్ని తెలుసుకునేవాడివే సుఖాన్ని తెలుసుకునేవాడాను కాబట్టి నువ్వు సుఖాన్ని తెలుసుకునేవాడ సుఖిని అని బొరపడుతున్నావు దుఃఖాన్ని తెలుసుకునేవాడ దుఃఖిని అని బొరపడుతున్నావు నువ్వు సుఖదుఖాలకి సాక్షివి అంతేగాని సుఖదుఖాలే నీ ధర్మం కాదు సుఖదుఖాలే నీ ధర్మం అయితే నువ్వు జీవుడు అవుతావు కానీ సుఖదుఖాలు నీ ధర్మం కాదు మరి నా ధర్మం ఏమిటండి సుఖ దుఃఖములు మొదలైన సకల ధర్మములను తెలుసుకున్నట నా యొక్క స్వ స్వరూపము ఉపలబ్దు రూపము ఉపలబ్ధ జీవుడు ఉపలబ్ధ సంసార ధర్మాలు ఎన్నో నువ్వు చెప్పు అవన్నింటినీ తెలుసుకునేవాడు జీవుడు అవి కలవాడు జీవుడు కాదు తెలుసుకునేవాడే కలవాడుగా పొరబడుతున్నాడు ఐ మిస్టేక్ వాట్ ఐ పెర్సీవ్ టు బి మై సెల్ఫ్ దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఉపలబ్ధ రూపత్వాత్ అది సంగ్రహవాక్యం దానికి వివరణ సంసారధర్మ విశిష్ట ఆత్మోపలభ్యతే ఇది చేయడా అక్కడ ఉపలబ్ధు రూపత్వాదనే హేతు చేతనం వారు ఏమన్నారంటే సంసార ధర్మములు జీవును ఎందు ఉన్నాయని ఆ సంసార ధర్మములు జీవును ఉండడం కాదు సంసార ధర్మములు జీవుని చేత తెలియబడుతున్నాయి ఏవైతే నా చేత తెలియబడతాయో అవి అనాత్మ యొక్క ధర్మాలు అవుతాయో కానీ నా ధర్మాలు అవ్వవు స్పష్టంగా ది ఫ్యాక్ట్ ఆఫ్ పెర్సెప్షన్ ఇట్స్ రూల్స్ ఆవు ది పాసిబిలిటీ ఆఫ్ ది పెర్సీవ్డ్ బీయింగ్ ది పెర్సీవర్ నేను చూస్తున్నాను అంటే నాకు తెలుస్తోంది అంటే అది నా ధర్మం ఎన్నటికీ అవ్వదు తెలియబడేది నా ధర్మం ఎలా అవుతుందండి నా చేత తెలియబడుతోందంటే నాకంటే భిన్నంగానే ఉంటుంది కానీ నా ధర్మం అవటానికి వీరు లేదు కాబట్టి నేను ఉపలబ్ధను జ్ఞాతను ద్రష్టను అంతేగాని దృశ్యము దృశ్య ధర్మాలు నాయందు ఉండవు అని చెప్పారు చెప్పేవాడు అంటాడు ఉన్నాయో లేవో అందరి అనుభవం అలా అన్నాడు ఆత్మ సంసార ధర్మ విశిష్ట ఉపలభ్యతే ఆత్మ ఎవరికి వాడు చూసుకుంటే ఆత్మస్వరూపుడును నేను అటువంటి ఆత్మయందు సంసార ధర్మాలన్నీ ఉన్నట్టుగానే మనకు అనుభవంలో ఉన్నది అని మళ్ళీ పూర్వపక్షం ఇది చేత్ నా ఈ పూర్వపక్షాలు చాలా గంభీరమైన పూర్వపక్షాలు ఇవి కొంచెం మానవుని యొక్క ఈ హ్యూమన్ పరిడికం అంటారు మానవుడు సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడే ఆ దుఃఖానుభవం నుంచి వచ్చినటువంటి పురపక్షాలు వీటిని మనం ఇప్పుడు కొంచెం స్థూలంగా చూసేస్తున్నాము ఇంకా విస్తారంగా నేను వీటి మీద గంటల ధరబడి మాట్లాడుతూ కూర్చుంటాను అదేమి సమస్య కాదు బట్ వీ విల్ లుక్ అట్ ఇట్ సమద టైం మళ్ళీ వస్తాయి ఇవన్నీ కూడా కాబట్టి ఈ విధంగా మన అనుభవం అలా ఉందండి మీ యుక్తి అంతా బాగానే ఉందండి బ్రహ్మే జీవుడు బ్రహ్మే మీ యుక్తి అంతా బాగానే ఉంది కానీ మన అనుభవం అలా ఉంది దీని మాట ఏమిటి నా ధర్మాణం ధర్మిణ అవ్యతిరేకాత్ కర్మత్వానుపత్తే ఇప్పుడు చూడండి నేను జ్ఞాతనం నాచేత తెలియబడేది జ్ఞేయము ద్రష్టదృశ్యం అనుకోండిపోయి ద్రష్టాదృశ్యం ద్రష్ట కర్త దృశ్యం కర్మ అది వ్యాకరణం వ్యాకరణం ప్రకారం ద్రష్ట సబ్జెక్ట్ దృశ్యం ఆబ్జెక్ట్ ఆబ్జెక్టు యొక్క ధర్మము సబ్జెక్టుకి మీరు ఎన్నడూ అంతగట్టరాదు ప్రవేశ సబ్జెక్టుకి మీరు దాన్ని ప్రవేశపెట్టరాదు సబ్జెక్టు ఆబ్జెక్టును తెలుసుకునేవాడే అవుతాడు కానీ ఆబ్జెక్ట్ ధర్మాలు సబ్జెక్టు ఎందు ఉండవు ఇప్పుడు నువ్వేమంటావు సంసార ధర్మ విశిష్ట ఆత్మ అంటాం ఆత్మయందు సంసార ధర్మాలు ఉన్నాయి అని నువ్వు అంటావు సంసార ధర్మాలు ఆత్మయందు ఉన్నాయంటే ఈ సంసార ధర్మాలు ఆత్మ చేత తెలియబడుతున్నాయా లేదా తెలియబడుతున్నాయి తెలియబడలేదనుకోండి ఉన్నాయని ఎలా చెప్పగలడు ఇప్పుడు దుఃఖము నాకు గలదు అని మీరు అన్నారు దుఃఖము నాకు నా నాకు దుఃఖము నేను దుఃఖిని సంగతి నాకు తెలుస్తుంది కానీ మీకు తెలుస్తుంది మీరు ముఖంలో ఉండే కవలికల్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు సపోజ్ నేను ముఖ కవలికల్ని దాచిపెట్టాననుకున్నప్పుడు కాబట్టి దుఃఖము నాకు తెలుస్తుందా పైవాడికి తెలుస్తుందా నాకే తెలుస్తుంది సరే నేను అప్పుడు నేను దుఃఖిని అవదాం దుఃఖమును తెలుసుకునేవాడిని అవుతాను ఎందుకంటే కర్తాకర్మ అనేటువంటి ఆ విభాగమును దాన్ని కలిపేయడం ఎవడి వల్ల కాదు కాబట్టి దుఃఖము నా స్వరూపమే అయిపోతే నేను దుఃఖాన్ని తెలుసుకున్నట సంభవము కాదు అంచేతనే చూడండి మీరు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి నిప్పు నిప్పు ఉంది నిప్పు వేడి బాధను అనుభవిస్తుందా అనుభవించాలి ఎందుకని వేడి దాని స్వరూపం కనుక ఆ నిప్పు యొక్క నిప్పు యొక్క వేడి పక్కదానికి తగులుతుంది కానీ ఆ నిప్పుపం ఎంత వేడి కష్టపడిపోతుంది వేడిగా ఒక్కపోసేస్తుంది నిప్పుగా ఉంటుందా ఉండదు ఇంకో ప్రశ్న మంచు మంచుకి చని వేస్తుందా లేదు ఎందుకని చలి లేక చల్లదనము దాని స్వరూపం అండి దేనికి మన్ చల్లదనము స్వరూపము కాదు దానికి చలి వేస్తుంది కానీ చల్లదనమే స్వరూపంగా గలదానికి చలి ఏమిటి నీరుకి తడి తగులుతుందా తగలదు ఎందుకంటే నీరే తడి నీరు కానిదానికి తడి వస్తుంది కానీ నీరుకి తడి ఎలా వస్తుంది ఓకే సో ధర్మము ధర్మి కర్త కర్మ ఇది వ్యవస్థ ఇప్పుడు చెప్పండి ఆత్మయందు దుఃఖము స్వరూపం అనుకోండి ఆత్మకి దుఃఖమే స్వరూపమైతే ఆ దుఃఖము ఆత్మకి ఇబ్బందిని కలిగించరాదు ఎందుకని స్వరూపం కనుక ఇప్పుడు మీ చెప్పులో రాయి వచ్చింది అనుకోండి రాయి వస్తే అది చెప్పుకి కాలుకి భాగం కాదు కనుక మీకు నొప్పి కలుగుతుంది చెప్పులో ఈ వేళ్ళు అడ్డొస్తున్నాయని అనుకుంటారా కాలుమిరేళ్ళు చెప్పులో అడ్డొస్తున్నాయి అనుకుంటారా అనుకోరు ఎందుకని అది కాలులో భాగం అది కాబట్టి దుఃఖము ఆత్మస్వరూపమే నువ్వు అన్నట్లయితే అటువంటి దుఃఖము ఆత్మకి ఇబ్బందిని కలిగించరాదు ఎలాగైతే నిప్పుకి వేడి వల్ల ఇబ్బంది ఉండదో మంచుకి చలి వల్ల ఇబ్బంది ఉండదో నీటికి తడి వల్ల ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఆత్మకి దుఃఖం వల్ల ఇబ్బంది ఉండరాదు స్వరూపం కానీ ఇబ్బంది ఉంది కాబట్టి స్వరూపం కాదు తర్వాత ఈ దుఃఖమును ఆత్మ ప్రకాశింపజేస్తూ ఉంటుంది దుఃఖాన్ని తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆత్మయందు తెలియబడే దుఃఖము ధర్మముగా అవటానికి వీల్లేదు ఎందుకంటే కర్త కర్మ తెలుసుకునేది ఆత్మ కర్త తెలియబడేది దుఃఖము కర్మ ఆ కర్మను తీసుకొచ్చి మీరు కర్తయందు అధ్యారోపణం చేయటం తగదు ఒకవేళ మీరు చేస్తున్నారంటే మీరు పొరపాటు చేస్తున్నారు ఆ పొరపాటు దిద్దుకోవాలి కానీ ఆత్మయే జీవుడు అని చెప్పడానికి వీల్లేదు ్రాసాది దర్శనాత్ దుఃఖిత్వా దుఃఖిత్వాది అనుమీయతే ఓహో సారీ ఒక వాక్యం ఉంది ఉష్ణ ప్రకాశయో దాహ్య నేను చెప్పేశాను ఆ దృష్టాంత ఇప్పుడు ఉష్ణ నిప్పు నిప్పు ఇంకొక దాన్ని దహిస్తుంది కానీ తను దహింపబడదు సూర్యుడు మరో దాన్ని ప్రకాశింపజేసుకుంటాడు కానీ తనని తాను ప్రకాశింపజేసుకోనక్కర్లేదు తానే ప్రకాశస్వరూపుడు ఇంకా తనని తాను ఇప్పుడు బ్యాటరీ లైట్ ఉందండి బ్యాటరీ లైట్ వేసి ఘటాన్ని చూడాలి బ్యాటరీ లైట్ని చూడడానికి ఇంకో బ్యాటరీ లైట్ వేసి చూడనక్కర్లేదు అయితే ఆ బ్యాటరీ లైట్ కొంత కాంతిని రిఫ్లెక్ట్ చేసి వెనక్కి పంపించి చూడనక్కర్లేదు తనతో తానే కాబట్టి నిప్పుకి వేడి బాహ్యస్వరు బాహ్యం నుంచి రాదు తన స్వరూపమే ఆత్మ దుఃఖము బాహ్యం నుంచి వస్తున్నట్టుగా ఆత్మచేత తెలియబడుతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తోంది కనుక దుఃఖము ఆత్మధర్మము కాదు అలాగే సుఖము కూడా వచ్చిపోయే సుఖం కూడా ఆత్మధర్మము కాదు కర్తృత్వ భోక్తృత్వములు సంసారిత్వము ఆత్మచేత తెలియబడుతున్నాయి తప్పించి ఆత్మధర్మాలు కావు దీనికి తాత్పర్యం ఏంటంటే మీరు సాక్షి రూపంగా నిలిచి ఉండాలి మీ స్వరూపమది మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవడం మరిచిపోయి సంసారం నాకు వచ్చేసింది కాబట్టి ఆత్మ సంసారి అని అండనికి వీల్లేదు సంసార ధర్మాలు నీ చేత తెలియబడుతున్నాయి కనుక నీవు సంసార ధర్మములను తెలుసుకునే చేతనుడు అవుతావు కానీ సంసారివి అయిపోవు అని దాని వ్యవస్థ ప్రాసాది దర్శనాత్ దుఃఖిత్వాద్యనుమీయతే ఇది చేయం అనేది ఒకటి ఉంది కదా మనిషి భయపడుతున్నాడు భయం దుఃఖం తీసి పక్కన పెట్టాడు భయం అనేది ఒకటి ఉంది కదా ఈ భయం ఉంటే భయాన్ని బట్టి దుఃఖం వస్తుంది పోనీ ఆత్మకి దుఃఖము ధర్మము కాకపోయినా భయము ఆత్మధర్మం అవుతుంది కాబట్టి ఆత్మజీవుడే అని మళ్ళీ పూర్వపక్షం నా ప్రాసాదే దుఃఖస్య ఉపలభ్యమానత్వాత్ నోపలబ్ధుధర్మత్వం ఆయన మళ్ళీ అదే చెప్పాను నువ్వు మళ్ళీ భయం అనేది కొత్త తీసుకురాకు దుఃఖానికి వర్తించిన నువ్వులే భయాన్ని కూడా వర్తిస్తుంది చూడు దుఃఖము ఎలాగైతే ఉపలభ్యమవుతోందో తెలియబడుతోందో దుఃఖం తెలుస్తుందా లేదా అండి తెలుస్తోంది భయం తెలుస్తుందా లేదా తెలుస్తోంది కాబట్టి దుఃఖము తెలిసినట్టుగానే భయం కూడా తెలుస్తుంది కాబట్టి నువ్వు ఆ దుఃఖము భయము నీ ప్రాపర్టీస్ అవ్వవు ఆ దుఃఖమును భయమును తెలుసుకునేటువంటి చేతనుడువు నువ్వు అవుతావు కాబట్టి నీ ధర్మము ఉపలబ్ధుత్వము తెలుసుకొనుట నీ ధర్మము కానీ తెలియబడే భయము నీ ధర్మము కాదు తెలియబడే దుఃఖము నీ ధర్మము కాదు కాబట్టి దుఃఖాన్ని భయాన్ని ధర్మాలుగా చూపించి ఆత్మని జీవునిగా నీవు నిరూపించలేవు ఎందుకంటే ఆత్మయందు దుఃఖము భయము ధర్మములుగా లేవు మరి ఏముంది ధర్మం ఆత్మయందు దుఃఖమును భయమును తెలుసుకొనుట అనే ధర్మము ఆత్మయందు కాలదు కాపిల కాణాది తర్కశాస్త్ర విరోధ ఇది చేన్యాయ ఇంక శాస్త్రం కాబట్టి వేద మంత్రాలు మనకి అభే భేదానికి అనుకూలంగా లేవు మన అనుభవం అజ్ఞానకృతమైన అనుభవాన్ని నువ్వేమో అదొక రూల్ కింద చూపిస్తేలాగా అదొక హేతువాది వీడు అజ్ఞానం చేత ఏదో పొరపాటు పడి ఆ పొరపాటుని హేతువుగా చూపిస్తానంటే కుదరదు ఆ పొరపాటుని దిద్దుకోవాలి కాబట్టి అది కూడా అయిపోయింది అప్పుడు అంటాడు నువ్వు సరి చెప్పింది బాగానే ఉందయా కానీ కపిల మహర్షి చేత చేయబడిన సాంఖ్య శాస్త్రంలో ద్వైతము చెప్పబడుతోంది ఆత్మలు నానా ఆత్మలు పరిచ్ఛిన్నములు సంసారులు అని చెప్పబడుతోంది తర్క శాస్త్రంలో అయితే చెప్పనే అక్కర్లేదు ఆది శబ్దం చేతను వైశేషిక కణాథ మహర్షి చేత నిర్మాణము చేయబడినటువంటి వైశేషిక శాస్త్రం ఇంకొకటి ఉన్నది వాళ్ళు కూడా జీవుడు దుఃఖి సంసారి అని పరిచ్ఛిన్నత్వాన్ని చెప్తున్నారు తప్పిస్తే జీవుడికేమో బ్రహ్మత్వాన్ని చెప్పట్లేదు మరి వాళ్ళందరూ వాళ్ళందరికీ ఏం తెలియదంటవా ఇలాంటి లాజిక్ ఒకటి ఉంటూ ఒక చోట నేను రాజమండ్రిలో ఏదో ప్రసంగం చేయమన్నాను ప్రసంగం చేయమంటే నేను చెప్పాను చెప్తే ఒక ఆయన అడిగారు ఏమండే మీరు అభేదృష్టియే సత్యము అని అంటున్నారు కదా మరి భేద దృష్టి చెప్పారు ఫలానా మహాత్ములు మొన్న వచ్చారు ఇక్కడికి పెద్ద పీఠంతో సహా వచ్చారు వచ్చినప్పుడు వాడు భేద దృష్టిని బోధించారు మరి వారికి తెలియదంటారా అని అడిగారు నాకు అంటే నేను చెప్పాను నాకు వారికి తెలుసినో తెలీదో నాకు తెలియదండి మీరు అల్లాగంటే ప్రశ్న వేయొద్దు నేను చెప్పిన అభేద దర్శనం మీద మీకు ఏదైనా సందేహం ఉంటే చెప్పండి అండి నేను ఉపనిషత్వాక్యం కోడ్చేసి దాని అర్థం చెప్పాను వారికి తెలియదా అంటే అదేదో మీరే చెప్పండి అని చెప్తాను సో అలాగండి ప్రశ్న ఇది చేత నా తాం మూలాభావే వేద విరోధే చాంతత్వోపత్తే నేను అల్లా అనలేదు శంకరులకి నిస్సందేహంగా అంటాను శంకరులు అనడానికి నేను అనుకోవడానికి హేతు ఉంది శంకరుల కాలంలో ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఒకటి ఉండేది అని ఆయన అల్లా అన్నారు ఈ కాలంలో ఇంటలెక్చువల్ ఆనెస్టీ లేదు తెలుసుకుందాం అనేటువంటి ఉత్సాహం లేదు ఎంతసేపు ఎవడో ఒక పొజిషన్ చూసో వేషం చూసో లేకపోతే దిట్టంగా ఉన్నాడనో లేకపోతే పొడుగాటి తెల్లని గెడ్డ ఉందనో ఇలాంటి బాహ్య లక్షణాలను బట్టి అను చేసి వాళ్ళు వాళ్ళకి హేతువు పనికిరాదు వాళ్ళని కాబట్టి ఆయన అదే అంటారు వాళ్ళు చెప్పి మాటలకి మూలము లేదు అంటే మీరు ఏదైనా ఒక సత్యాన్ని చెప్తే దానికి వేదంలో మూలం కనపడాలి వేదము చేతన అది ప్రతిపాదింపబడితే దాన్ని మూలము అంటారు ఉపనిషత్తుకి మూల గ్రంథాలు వీళ్ళు చెప్పిన దానికి మూల గ్రంథాల్లో ఏమి స్థానం లేదు వేదానికి విరోధంగా తార్కికులు సాంఖ్యులు మాట్లాడుతున్నారు అది తర్వాత యుక్తికి కూడా నిలపడదు వాళ్ళు పొరబడ్డారు అనే సంగతి స్పష్టంగా తెలుస్తూనే ఉంది కాబట్టి అంత పెద్ద చెప్పాడు కాబట్టి అలా ఉండదు ఎప్పుడు ఎప్పుడూ కూడా జ్ఞానం అలా ఉండదు ఏమంటే మహామండలేశ్వరు చెప్పింది కరెక్ట్ కాదంటరా మీరేమో అంతా ఒకటే అంటారు మహామండలేశ్వరు అలా చెప్పలేదే అంటే అలా ఉండదు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు కూడా ఇంకోసారి ఏమనొచ్చు ఇంకొకళ్ళు నాతో ఏమన్నారంటే ఏమండీ మీరు చెప్పింది బుద్ధుడు చెప్పిందిలాగే ఉందండి అన్నారు అవునండి అన్నాను బుద్ధుడు చెప్పింది ప్రమాణం ఎలా అవుతుంది అన్నారు నేను అది ఎక్కడ బుద్ధుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం కాదు అని ఇది ఒక గ్రాంతి బుద్ధుడు చెప్పింది అది ఏం చెప్పాడో తెలుసుకోవాలి కానీ అది మనము అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి కానీ బుద్ధుడు చెప్పాడు కాబట్టి తప్పంటే బుద్ధుడు టూ ఇంటూ టూ ఈక్వల్ టు ఫోర్ అంటాడు తప్పంటే అను కాబట్టి అలా ఉండకూడదు ఒకళ్ళు చెప్పారు కాబట్టి నిజమను ఇంకొకళ్ళు చెప్పారు కాబట్టి తప్పను ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ వేదము ప్రమాణము మహాత్ముల యొక్క అనుభవము నీ యొక్క యుక్తి ఇవన్నీ కూడా చూసుకోవాలి ఎండలో నిలబడితే చలి తగ్గును కాదండి మా ఊళ్ళో అలా చెప్పలేదండి అంటే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ ఎండలో నిలబడి చూస్తే నీకే తెలుస్తుంది శృత్యుపత్తిభ్యాంచ సిద్ధం ఆత్మన అసంసారిత్వం కాబట్టి వేదమంత్రాలను మీరు పరిశీలిస్తే ఉపనిషత్తులని మీ యుక్తిని జోడిస్తే మీరు బుద్ధితోటి చక్కగా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఆలోచన చేసి యుక్తిని కనుక జోడించినట్లయితే ఈ రెండు పద్ధతుల్లో కూడా ఆత్మ సంసారి కాదు సంసారము యొక్క ధర్మాలు ఎన్నైతే ఉన్నాయో అన్నింటినీ తెలుసుకునేది ఆత్మే కానీ ఆత్మ సంసారి కాదు ఉదాహరణకి ఒక గృహంలో పెళ్ళి మంచి ఉత్సాహం ఉత్సవం అవుతోంది ఆ గృహంలో ప్రకాశించే దీపాలకే ఆ ఉత్సవంతో సంబంధం ఉందా లేదు ఇంకో గృహంలో ఏదో వియోగం వచ్చి వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ ఉండే దుఃఖానికి ఆ దీపాలతో సంబంధం ఉందా లేదు ఎందుకంటే సుఖం వచ్చినా దీపాలు వెలిగిస్తారు దుఃఖం వచ్చినా దీపాలు వెలిగిస్తారు పది మంది ఉండి పది మంది కూర్చుని దుఃఖించాలంటే కూడా కొంచెం దీపాలు కాఫీ టీ ఇవన్నీ ఉంటేనే దుఃఖం కూడా నడుస్తుంది అంత మాత్రం చేత ఆ దీపకాంతికి దుఃఖంతో సంబంధం లేదు అలాగే సుఖంతో సంబంధం లేదు అది నిర్వికారంగా ఉంటుంది ఆత్మాత్తిది ఆత్మ చైతన్యంలోనే సుఖ దుఃఖాలు ప్రకాశిస్తాయి కాబట్టి ఆత్మ ఉపలబ్ధ సర్వమును ప్రకాశింపజేసేదే కానీ ఆ సుఖ దుఃఖాలు ఆత్మ ఎందు కాబట్టి ఆత్మకి సంసారిత్వము లేదు ఆత్మ ఏకము దేహముల ఎందు నానాత్వమున్నది అంతఃకరణాల్లో నానాత్వం ఉన్నది కానీ ఇన్ని అంతఃకరణములలో ప్రకాశించే చైతన్యము ఏకము కథమెకత్వమితి అదేవిటి ఏకత్వం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఆత్మ ఏకం ఎక్కడవుతుంది ఉచ్యతే సయం పురుషే యశ్చావాదిత్యే స ఏక అంతవరకు ఆ మంత్రానికి ఇంట్రడక్షను సో ఆత్మ యొక్క ఏకత్వాన్ని ఈ మూడు వాక్యాలు కలిపి ఆ ఆదిత్య నయందు చైతన్యం ఈ హృదయంలో ఉండే చైతన్యము ఒక్కటి మనం చూసాం ఇది ఇత్యవమాది పూర్వవత్ ఇంతకుముందు మనం చూసి ఉన్నాం స ఏవన్నమయాదిక్రమేణ ఆనందమయమాత్మానం ఉపసంక్రమ్య ఏ తత్సామగాయంస్తే ఈ జ్ఞానం ఉన్నాడు ఆత్మజ్ఞాన్ ఉన్నాడు మొట్టమొదట అన్నమయమైన దేహమే తానని భ్రమపడ్డాడు ఉపనిషత్తు చెప్పింది మహాత్ముల యొక్క బోధని తెలుసుకున్నాడు తనంతా తాను వర్కౌట్ చేసుకోలేడు ఎవడూ కూడా మహాత్ముల యొక్క బోధను బట్టి ముందుకు వెళ్ళిపోతాడు సో అలా తెలుసుకున్నాడు తెలుసుకుని దేహము నేనే నేను లేదే దేహం లేదు కానీ నేను నా స్వరూపము దేహము కాదు నేను దేహమునకు అతీతమైన వాడను ఎప్పుడైతే దేహానికి అతీతమంటారో దేహం ఇంక్లూడ్ అయిపోతుంది దేహాన్ని పక్కన పారేసే అతీతుడు అవడవడను అతీతమైతే ఇంక్లూడ్ అయిపోతుంది ఈ బంగారం ఉండే ఇది నెక్వెస్ ఆభరణాలన్నింటికి అతీతమైనది అంటే ఇంకా వాటిల్లో ఉండడం మానేస్తుందని కాదు వాటిల్లో ఉంటూనే వాటికి అతీతంగా ఉంటుంది కాబట్టి నేను అన్నమయమునకు అతీతమైన వాడను దాని పేరే ఏతమన్నమయత్మానముప ప్రాణమయం నేను అన్నమయముతో కూడి ఉన్న ప్రాణమయాన్ని కానీ వాస్తవంలో ఈ ప్రాణశక్తి మనస్సు నుంచి వస్తోంది ఏతం ప్రాణమయం ఆత్మానముక సంక్రమ్య ఈ మనశ్శక్తి విజ్ఞానం నుంచి ఏతం మనోమయమాత్మానముక సంక్రమ్య ఈ విజ్ఞానశక్తి ఆనందం నుంచి ఆ పెర్ఫెక్షన్ యూనివర్సల్ పర్ఫెక్షన్ నుంచి ఏతమానందమయమాత్మా నమక సంక్రమ్య ఈ ఆనందం నా ఒక్కడిది కాదు నేను నాది అనేదానికి ఆనందంతో సంబంధం లేదు ఆనందము అవిభక్తము పెర్ఫెక్షన్ ఈజ్ యూనివర్సల్ దట్ ఈజ్ వన్ అని వాడు తెలిసేసుకున్నాడు తెలిసేసుకుంటే వాడు ఆ ఏకత్వ జ్ఞానంలో ఇంకా సర్వం ఖల్విదం బ్రహ్మ ఆత్మయే సర్వము అనే సత్యాన్ని తెలుసుకున్నది ఎప్పుడు కూడా దీని మీద నేను ఎప్పుడైనా మరింత విస్తారంగా మీకు సైకలాజికల్గా చెప్తాను మనకున్న కామనలకి మనకుండే భయాలకి అదే సంసారిత్వం అంటే ఇంకా అంతకంటే సంసారం ఏం సంసారం అంటే ఆ బాధ్యాలునూ అవేర్ని సంసారం కాదు మనకుండే కామనలు భయాలు అదే సంసారం సో ఈ సంసారిత్వం ఏదైతే కలదో దీనికి మూలంలో ఏముందంటే మనము ఆ ఏకత్వం నుంచి విడిపోవుట ఏలియనేషన్ అంట ఆ ఏకత్వము సర్వవ్యాపకము ఆ అభేద తత్వం నుంచి మనం విడిపోయి నేను సెపరేట్గా ఉన్నాను అని తనను తాను ఆ పూర్ణ సత్యం నుంచి ఎప్పుడైతే విడదీసేసుకుంటాడో ఆ విడదీసుకోవడం నుంచి ఇంతటి సంసారం పుట్టుకొచ్చింది ఇప్పుడు ఆ సెపరేషను నల్లిఫై అయిపోయింది ఉపసంక్రమ్య కాబట్టి తాను ఈ సర్వము ఆత్మ ఎందే ఉన్నది ఎస్ సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవా అను పశ్యతి తో మోహోక ఏకత్వం అను పశ్యత అను ఈశావస్యోపనిషత్తు ఏకత్వాన్ని ఎవడైతే దర్శిస్తాడో సర్వం కల్విదం బ్రహ్మ ఆత్మావా ఇదగం సర్వం అని ఎవడైతే దర్శిస్తాడో వాడికి హీ గోస్ అండ్ హీ మెర్జెస్ ఇన్ టు దట్ యూనివర్సల్ రియాలిటీ అండ్ నౌ ద ఏలియనేషన్ ఏలియనేషన్ కమ్స్ టు ఎండ్ దాంతోటి వాడికి కామనలు భయములు మొత్తం సంసారమంతా కూడా అస్తమించిపోతుంది అజ్ఞానం తొలగిపోతుంది వాడు ఆనందాముబుధిలో నిలిచి ఉంటాడు ఉండి ఆ ఆనందం నుంచి ఒక గానము సామగానము వస్తుంది ఏతత్ సామగాయం నాస్తే అంటే అది అర్థం సత్యం జ్ఞానం ఇతరుచ అర్థ వ్యాఖ్యాత విస్తరేణ తద్వివరణభూత ఆనందవల్యాం మళ్ళీ ఇది ఇది సంగ్రహ భాష్యం ఇది ఇది ఇది సంబంధ భాష్యం దేనికో తెలుసు ఏతత్ సామదాయం నాస్తే ఆహా జస్ట్ వన్ మినిట్ ఏత ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యను సంచరన్ అంది చూడండి దానికి ప్రవేశం దానికి ఇంట్రడక్షన్ చూడండి మనము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాను మొదలుపెట్టాము బ్రహ్మవల్లిని ఆ బ్రహ్మవల్లిలో ఆ మంత్రం ఉన్నది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యోవేదనహితం గుహాయాం ఎట్సెట్రా అదో రుక్కు మంత్రం ఆ మంత్రానికి అర్థం వివరంగా చెప్పాం చాలా విస్తారంగా చెప్పాం నిజానికి ఆ ఆనందవల్లి బ్రహ్మానందవల్లి అంటారు దాన్నే ఆనందవల్లి అంటారు మనం భృగువల్లిలో ఉన్నాము ఆ ఆనందవల్లి అంతా కూడా ఆ సత్యం జ్ఞానం అనంతం నిరూపించబడిన బ్రహ్మ యొక్క నిరూపణమే ఆ విస్తారమంతా కూడా బ్రహ్మ గురించే సోష్ణుతే सर्वा काम सह ब्रह्मणा भी पश्चिते एक वचन से अर्थ विस्तरेण नोक आ मंत्री गमन सत्यम ज्ञानमन ब्रह्म यो वे दिता तंगुहायां परमे व्योमन अदंत विस्तार आनंदवली ఆ బ్రహ్మను తెలుసుకున్నవాడు సమస్త కామనలను బ్రహ్మతో సహా పొందేస్తాడు సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ అని చెప్పారు ఈ సమస్త కామనలు అంటే ఏమిటా కామనలు అది మాత్రం మీకు బ్రహ్మవనిలో ఎక్కడా విస్తారంగా చెప్పబడలేదు అది ఇక్కడ చెప్తున్నారు కేతే ఆ కామనలు ఏమిటి కిం విషయావా సర్వే కామా ఏమిటండి కామునలు అన్నారు దేనికి సంబంధించిన కామునలవి సర్వాన్ కామాన్ అన్నారు ఏమిటా కామునలు వాటిలో విషయములు వాట్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దోస్ డిజైర్స్ అదేం చెప్పలేదే మీరు కథం వా బ్రహ్మణ సహ సమశ్ను వీడు ఆత్మయే బ్రహ్మ జ్ఞానంతో బాటే బ్రహ్మణ సహ సమస్త కామునలు యుగపత్ సహ అనే పదానికి ఒకే ఒక్కసారి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కాదు ఒకేసారి సమస్త కామనల్ని పొందేస్తారు బ్రహ్మతో బాటే బ్రహ్మజ్ఞానంతో బాటే అని చెప్పారే హౌ హౌ దట్ హ్యాపన్స్ ఇతవ్యం ఇది ఇదమిదానీ ఆరతే సో ఈ విషయాన్ని అంత నీ చెప్పడం మిగిలి ఉన్నది అక్కడ చెప్పలేదు ఊరికే సంగ్రహంగా చెప్పేసట్టే తెచ్చేసారు ఒక వాక్యం అనేసారు ఆ వాక్యం మీద ఇన్ని ప్రశ్నలు మనకు ఉదయిస్తాయి వీటన్నింటికి ఎంతో కొంత సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత అశ్ృతి మీద ఉన్నది అందుకోసం ఈ వాక్యములు ఆరంభమవుతున్నాయి తితాపుత్రాఖ్యాయి కావవి విద్యాశేషభూతాయా తపహ బ్రహ్మవిద్యాసాధన ముక్తం మరో సంబంధం కూడా చెప్తున్నారు ఈ కామాన్ని కామరూప్యను సంచలన ఒక సంబంధం చెప్పారు ఒక కనెక్షన్ ఇంకో కనెక్షన్ ఈ భృగువల్లిలో మనకి తపస్సు గురించి చెప్పారు ఈ తపస్సును దే ఎలా చెప్పారు తపస్సే అల్టిమేట్గా ఏం చెప్పలేదు బ్రహ్మవిద్యకి అంగంగా చెప్పారు తపస్సు చేసి తెలుసుకున్నాడు తపస్సు బ్రహ్మ సాధనము ఈ బ్రహ్మ గురించి ముందు చెప్పారు ఎవనై తద్విజిజ్ఞాసస్వా తద్బ్రహ్మేతి అని ముందు పూర్వ ముందుగా ఆ బ్రహ్మ గురించి ప్రస్తావించి ఎలా తెలుసుకోవాలండి దాన్ని ఏంటంటే తపస్సు చేయి తపస్స బ్రహ్మ విజిజ్ఞాసస్వా అని తపస్సును సాధనంగా చెప్పి ఉన్నారు అది ఈ వల్లి ఈ భృరుగువల్లి యొక్క తాత్పర్యం అది అయితే ఈ తపస్సు సాధనంగా చెప్తో దానిని చక్కగా మనకి బోధించటం కోసం తండ్రి కొడుకుల కథని కూడా చెప్పారు ఇక్కడ ఈ భురుగువల్లిలో వ్యవస్థ అది రైట్ అంతే కదా ఇంతవరకు వచ్చినది ప్ర ప్రాణాదే కార్యస్య అన్నాఅన్నాదత్వేన వినియోగశ్చ ఉత ఆయన మొత్తం భృగువల్లినంత సంగ్రహం చేసేస్తున్నారు ఇప్పుడు భృగువల్లిలో వెళ్ళిన దేవుతో మనకిప్పుడు ఆల్రెడీ కొంత చెప్పేసాం ఇంకా ఆ తర్వాత ఏం చెప్పారు ఈ భృగువల్లిలో ప్రాణము శరీరంతో మొదలుపెట్టారు మొదలుపెట్టి రెండేసి రెండేసి చుప్పని తీసుకుంటూ ఆకాశం దాకా వచ్చి దానికి మళ్ళీ పృథివీని పెట్టి సో ఈ విధంగా ఈ కార్య జగత్తు పంచభూత రూపంగా ఉండే కార్య జగత్తు ఏది కలదో దాంట్లో రెండేసి రెండేసి తీసుకుని అన్నము అన్నాదము అన్నము అన్నాదం అంటే ఈ భోక్త భోగ్యము అన్నది కేవలము కార్య జగత్తుకి పరిమితమై ఉంటుంది తర్వాత భోక్తృత్వము భోగ్యత్వము అవేమి అబ్సల్యూట్ ఏం ఒకటి భోక్త అయితే రెండోది భోగ్యం భార్య భర్త ఎవడు భోక్త ఎవడు భోగ్యం అంటే వీడు భోక్త అయితే ఆవిడు భోగ్యం ఆవిడే భోక్త అయితే వీడు భోగ్యం అండి ఇట్ ఈ ఇట్ ఈస్ ఇండీడ్ లైక్ దాట్ కాబట్టి ఇంకే ఇన్సిడెంటల్గా భోక్తా భోగ్యత్వం ఉంటాయి కానీ అదేం పెర్మనెంట్ కాదు కొంతమంది పెర్మనెంట్ అనుకుంటారు ఐఆమ్ ది హస్బెండ్ అని పెర్మనెంట్గా అనుకుని దెబ్బలాట్లలో దిగుతాను అలాగే అలా ఉండకూడదు ఇట్ ఈజ్ నథింగ్ పెర్మనెంట్ ఇట్ ఈజ్ ఆల్ ఇన్సిడెంటల్ కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం కోసమే ఈ భోక్తృభోగ్య భావము ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిప్పి సో ఇవి అప్సల్యూట్ కాదనియు పైగా అవంతా కూడా భోక్తృభోగ్య భావములు రెండూ కూడా పాంచభౌతిక జగత్తుకి పరిమితమై ఉంటాయని వాటికి ఆత్మతో సంబంధం లేదని అదంతా కూడా చెప్పడమైనది వినియోగశ్చక్త ఆ విధంగా చేసినట్లయితే వాడికి అనేక ప్రయోజనాలు వస్తాయి మహాన్ భవతి ప్రజయ పశుభర్ బ్రహ్మవర్చ్యసేన మహాన్ కీర్త్య అని ఆ ఉపాసనలు వాటి వినియోగాలు వాటి ఫలము కూడా చెప్పడమైనది బ్రహ్మ విషయోపాసనా ఆ తర్వాత ఇంకేం చెప్పారు తద్బ్రహ్మేత్యుపాసీత తన్మన ఉపాసితా తన్నమ ఇత్యుపాసితా అని ఆ పరబ్రహ్మయే అనేక పదార్థములలో అనేక రూపాలుగా మనకి ప్రకటమవుతోంది అని ఆ పరబ్రహ్మని విషయంగా చేసుకుని అనేక ఉపాసనలను కూడా మనకి భృగువలిలో చెప్పడమైనది ఏ సర్వే కామా ప్రతినియతా అనేక సాధన సాధ్యా ఆకాశాది కార్యభేద విషయా దర్శితా ఇది ఇసకపాత్ర ఇది ఇలా వస్తూ ఉంటుంది ఆ భాష్యం హీ గున్ పంపింగ్ మెటీరియల్ లైక్ దాట్ ఆ వాక్యాలను ఒక్కొక్క వాక్యాన్ని సాగతీసి దాన్ని ఒక పొజిషన్లోకి తీసుకురావాలంటే ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఇట్ నీడ్స్ ఎనర్జీ ఆల్సో ఎనివే సో ఏ సర్వే కామా ప్రతినియత ఈ ఉపాసనలు చెప్పారే ఈ ఉపాసనలో అనేక కామనల గురించి చెప్పారు ఏ ఏం కామనలు వచ్చాయో మీరు గుర్తు చేసుకోండి మహాన్ భవతి ప్రజయ పశుభిర్బ్రహ్మవర్చ్యసేన మహాన్ కీర్త్య తర్వాత నమ్యంతే ఏ స్మై కామా పర్యణ మ్రియంతే ద్విషంతస్స బ్రహ్మవాన్ భవతి మానవాన్ భవతి ఎన్ని కామనలు చెప్పారు ఈ కామనలు ప్రతి అంటే దే ఆర్ ఫిక్స్డ్ దే ఆర్ యునీక్ టు ఎ గివెన్ ఉపాసన ఉపాసన ఇదైతే కామన అదే అవుతుంది ఈ కామన కావాలంటే ఈ ఉపాసన చేయాలి కామన వేరే ఉండి ఉపాసన ఇంకోటి చేస్తే ఉపయోగం లేదు కాబట్టి అది ప్రతినియత అంటే అనేక సాధన సాధ్యా ఈ కామనలు ఎలా ఉన్నాయంటే అనేకంగా ఉంటాయి సాధ్యములు ఎప్పుడైతే కామనలు ఎన్ని ఉంటాయో వాటి యొక్క సాధనాలు కూడా అనేకంగా ఉంటాయి ఇదంతా కూడా సంసారం దీంట్లో బ్రహ్మకేం సంబంధం లేదు బ్రహ్మయ్యి ఈ భేదమేది కూడా లేదు ఈ కామనలు ఈ ఉపాసనలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ఉపాసనలు కామనులు భేదమే క్యాపిటల్గా కలిగి ఉన్నాయి భేద విషయా వాటి బేసిస్సే భేదం ఏ భేదము ఆకాశం దగ్గర మొదలుపెట్టి ఒక పరమాణువు వరకు ఒక చెట్టు చేమా మొదలైనటువంటి ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి వివిధ పదార్థముల వరకు ఎన్ని పదార్థములు ఎన్ని కార్యములు ఉన్నాయో అంతవరకు ఆకాశం దగ్గర మొదలుపెట్టి ఆకాశం మొట్టమొదటి కార్యం ఆత్మన ఆకాశ సంభూత అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ సమస్త జగత్తులో ఉండే భేదం ఎంత కలదో ఆ భేదమునంతని మనస్సులో పెట్టుకుని ఆ భేదమే సత్యం అని అనుక్కుంటే ఈ కామనలు ఆ కామునలకి సాధనాలు ఉపాసనలు ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి ఆల్ దిస్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎస్ వన్ తర్వాత ఏకత్వే పునః కామ కామిత్వానుపపత్తి ఏమండే సపోజ్ ఇదంతా ఏకం అనుకోండి కొంతమంది అలా అంటారు ఏకం పాకం అంటారు అంత ఇది అద్వైతులు ఉన్నారే ఏది లేదంటారు అంత ఏకం పాకం బ్రహ్మ తప్ప ఇంకేం బ్రహ్మ తప్ప లేకపోతే కూర దగ్గది లేదు కోరివాడు లేడు కోరిక లేదు ఇంకెందుకండి అంతా ఏకమే అంటే ఎస్ ఇట్ ఈస్ ఇన్ డీడ్ సో ఏకత్వే పునః ఇప్పుడు కూడా ఇంతటి భేదము ఆకాశం దగ్గర మొదలుపెట్టి ప్రతి పదార్థం వరకు ప్రతీదీ డిఫరెంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అనే భేదం ఉంటే అనేక సాధ్యాలు ఉంటాయి మనం కూర అనేకంగా ఉంటాయి మనకి ఏది కావాలో దానికి ఒక సాధనం ఉంటుంది సో ఒక కర్మ ఉంటుంది స్వర్గం కావాలి ఏ కర్మ చేసుకో డబ్బు కావాలి లక్ష్మీ పూజ చేసుకో నాకేమో ఫిజిక్స్ లేకపోతే మనకి సీటు మంచిది కావాలి సరస్వతి పూజ చేసుకో ఆరోగ్యం బాగోలేదు సూర్యుడిని ఉపాసన చేయి లేకపోతే ఈ గ్రహాలు ఇలాగ ఇలాగ ఈ ఈ కోరికలు సాధ్యములు అనేకములు అనంత సాధన సాధ్యములు అస్తకం ఉంటుంది చదివితే మీకు తెలుస్తుంది సో అనంతములుగా ఉన్నాయి సాధ్యములు ఆ సాధ్యములు అనంతములు అయితే సాధనాలు ఎన్ని ఉంటాయండి అవి అనంతములు ఈ మొత్తం రిలీజియస్ సెక్యులర్ అని మీరు ఎన్ని పేర్లు పెట్టినా ఇది ఎంటైర్ గమట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్లూరాలిటీ నానాత్వమే దానికి మూలంలో ఉన్నది ఎప్పుడైతే మీరు ఆ నానాత్వం మిథ్యానేశారో ఉన్నది ఒకే బ్రహ్మన్నారో కామన్ లేదు కామి లేదు కామనలేదు కామ కామిత్వ అనుపపత్తి అవేమీ కూడా అసందర్భాలు అయిపోతాయి దాంట్లో ఇంకేం నేనే బ్రహ్మ అయితే ఏముంది ఇంకేమీ లేదు భేదజాతస్య సర్వస్య ఆత్మభూతత్వాద ఎందుకంటే అజ్ఞానిగా ఉన్నంతకాలము ఈ భేదమంతా యథార్థం అని అనుకుంటాడు నా వద్దేవో కొన్ని ఉన్నాయి మరి కొన్ని లేవు కనుక ఆ లేని వాటి కోసం వీడు తపస్సు ఏదో చేస్తాడు అంతా ఆత్మే ఆత్మకంటే భిన్నంగా ఏది లేదు అనుకుంటే ఈ మొత్తం ఈ నానాత్మంతా కూడా ఆత్మలో విలీనమైపోతుంది విలీనమైపోతే అప్పుడు వాడి ఎందు ఏ కామనలు ఉండవు అంటే అర్థం ఏటో ఇప్పుడు డిజైర్లెస్నెస్ అన్నారు చూడండి ఏకామనలు లేకుండుట ఇట్ ఈస్ సేమ్ యాజ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ డిజైర్స్ ఏమంటే ఒకటికి అన్ని డిజైర్సు ఫుల్ఫిల్ అయిపోయాయి అనుకోండి ఇప్పుడు ఇంకేముంటుంది డిజైర్స్ ఉండవు సపోజ్ అన్ని డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వడం అన్నది సంభవమే కాదు బట్ డిజైర్లెస్నెస్ ఈజ్ పాసిబుల్ ఎప్పుడు ఈ ఎంటైర్ థింగ్ ఈజ్ ఆత్మా దెన్ డిజైర్లెస్నెస్ ఈజ్ పాసిబుల్ దట్ ఈజ్ వాట్ హ్యాపన్స్ ఇన్ ది కేస్ ఆఫ్ యనో ఆత్మజ్ఞాని సో ఆత్మజ్ఞాని యొక్క కామనా పరిపూర్తికి అజ్ఞాని యొక్క కామనా పరిపూర్తికి అంత భేదం ఉన్నది అజ్ఞాని కామన ఇది ఉంటే ఆ సాధనమైతే అది చేసుకుంటే ఈ కామన సిద్ధిస్తుంది అంతే ఇంకా మిగతాదంతా విడికి లభించదు కానీ ఆత్మజ్ఞాని హీ బికమ్స్ డిజైర్లెస్ అండ్ హెన్స్ ఇట్ ఈజ్ యాజ్ ఈఫ్ హీ గెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈజ్ నో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆత్మా తథం యుగపత్ బ్రహ్మస్వరూపేణ సర్వాన్ కామాన్ ఏం విత్ సమష్ణుత ఇది అక్కడ ఆ వాక్యం దగ్గర బ్రహ్మబలి వాక్యం దగ్గర సర్వాన్ కామాన్ సమష్ణుతే అన్నారే ఒకేసారి యుగపత్ ఒక్కసారి సహా ఉంది కదా సహా అంటే యుగపత్ అట్ వన్ టైమ్ ఆల్ ఎట్ వన్ టైమ్ బ్రహ్మణ సహ అంటే బ్రహ్మణ అంటే బ్రహ్మస్వరూపేణ వీడు తన స్వరూపం బ్రహ్మే అని తెలుసుకుని బ్రహ్మణ బ్రహ్మస్వరూపేణ తద్వారా అలా తెలుసుకున్న తద్వారా సహా ఏకకాలంలో సమస్త కామనల్ని పొందేస్తాడు అని ఉంది వాక్యం హౌ హౌ దట్ హ్యాపన్స్ ఉచ్యతే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాం ఏమిటా సమాధానం సర్వాత్మత్వాపత్తే సమస్తకామనలు తీరుట బ్రహ్మస్వరూపుడగుట అనగా సర్వాత్మభావమును పొందుట అని సర్వము ఆత్మయే ది ఎంటైర్ యూనివర్స్ విత్ ఆల్ ఇట్స్ ప్లోరాలిటీ ఈజ్ అ షైనింగ్ ఇన్ ది స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ అయామ్ దట్ కాన్షియస్నెస్ ఇప్పుడు బంగారము సర్వాత్మభావంలో ఉంటుంది ఎందుకని ఆభరణాలన్నీ తానే సముద్రము జలము సర్వాత్మభావంలో ఉంటుంది ఎందుకని జల వికారములన్నీ తానే అదేవిధంగా ఆత్మ నేను సర్వాత్మరూపుడను ఎందుకని నేను అనే ఆత్మచైతన్యంలో ఏ జగత్తు నానాత్మను భాషిస్తోందో ఆత్మ చైతన్యమే నేను ద స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ మీ అండ్ హెల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ నేను ప్రశ్న అడుగుతా చెప్పండి కెన్ యూ టెల్ మీ A thing which is outside of your understanding. Known or unknown. Which is outside of your understanding. యువర్ అండర్స్టాండింగ్ అది చెప్పాలి మీరు నాకు చెప్పగలరా చెప్పలేరు అంటే అర్థం ఏమిటి దెర్ ఈజ్ నథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ కాన్షియస్నెస్ ఏ దర్ హెస్ నోన్ ఆర్ అన్నోన్ దట్ ఈస్ ది సర్వాత్మభావము దక్షిణామూర్తి స్తోత్రంలో ఫలము ఈ సర్వాత్మభావమే బృహదారంలో తర్వాత ఈశావాస్యంలో ఎంతో విస్తారంగా నిరూపించబడుతుంది కాబట్టి ఆత్మయే సర్వము ఎప్పుడైతే అయిపోయిందో అన్ని కామనలు ఎందుకంటే సర్వము తానేగా అన్ని కామనలు వాడికి తీరిపోయినాయి ఆత్మజ్ఞాని ఇంద్రుని రూపంలో రంభ డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తాడు రంభ రూపంలో డ్యాన్స్ చేస్తాడు ఆత్మ రంభ కూడా ఆత్మజ్ఞానియే ఇంద్రుడు ఆత్మజ్ఞాని సర్వము ఆత్మజ్ఞాని సో పక్షి ఆత్మజ్ఞానయ్యాయి ఆ పక్షి తినేటువంటి ఫలము కూడా ఆత్మజ్ఞానయ్యే ఏది కూడా ఆత్మకంటే భిన్నంగా లేదు ఐ ఆమ్ ఆల్ ఐఆమ్ దట్ ఐమ్ ఆల్ అది ఆ విధంగా సర్వకామనా పరిపూర్తి ఆత్మజ్ఞానికి కలుగుతుంది ఏకకాలంలో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కథం సర్వాత్మత్వాపత్తిరితి అండి ఈ వీడు ఉన్నాడే వీడు ఆత్మరూపుడు అయిపోయి సర్వాత్మభావాన్ని ఎలా పొందుతాడంటారు అది కొంచెం వివరించండి తత్రాహా అది చెప్పడం కోసం ఈ మంత్రం వచ్చింది ఏమిటో తెలుసు నా మంత్రం స పురుషే యశ్చావాదిత్యే స ఏకహ దానికి ఇదంతా ఇంట్రడక్షన్ దానికి ఆ కామన అనే పదానికి ఇంట్రడక్షన్ పురుషాదిత్యస్థ ఆత్మైకత్వ విజ్ఞానేనా అపోహ ఉత్కర్షాపకర్ష సారీ ఉత్కర్షాపకర్షౌ అది ఇప్పుడు చూడండి సూర్యుని యందు చైతన్యం ఉన్నది చాలా గొప్పది ఉత్కర్ష నాయందు చైతన్యం ఉన్నది చాలా చిన్నది అపకర్ష ఈ పెద్ద చిన్న అంటే ఏమిటి పెద్ద చిన్న దీనికి నేను దృష్టాంతం చెప్తా needle space part space needle space is small part space is big relative to that but vastavamlo it is not be needle space which is small it is the eye of the needle which is small it is not the part space which is big it is the part which is big therefore do not attribute the property of the needle to the space <coughs> Do not put the property of the part onto the space. Okay, drop the properties, wrong properties. Then, middle space, the grave, the space, the space which is not really confined. Part space, the grave, again, space which is not confined, which is same. There is no difference in space. Allaage, and then, upkarsha, upkarsha, high and low, roundu bhavaal ni mirthi si pakkana petta li. అవి వస్తువు నందు లేవు ఆత్మ చైతన్యమునందు హైలో లేదు కేవలము ఉపాధుల ఎందే ఉన్నది కాబట్టి పురుషుడు ఆదిత్యుడు ఆ రెండింటినీ మీరు దర్శి పురుషుడంటే నేను ఆదిత్యుడు అక్కడ ఉత్కర్షణీ ఇక్కడ అపకర్షణీ తొలగించాలి ఎలా తొలగించాలి ఏకత్వ విజ్ఞానం చేతి తొలగించాలి ఎలాగైతే నీడిల్ స్పేస్ అండ్ పార్ట్ స్పేస్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అనే జ్ఞానం చేతను ఆ ఉపాధి ధర్మాలు తొలగిపోతాయో అలాగే స అక్కడ ఇక్కడ ఒకే బ్రహ్మం ఉన్నది అని గాయత్రి మంత్రం కూడా అదే చెప్తుంది ఆ ఏకత్వ విజ్ఞానం చేత ఈ భేదమును తొలగించాలి నెంబర్ వన్ తర్వాత అన్నమయాదీన్ ఆత్మన అవిద్యాకల్పితాన్ క్రమేణ ఉపసంక్రమ్య ఆనందమయాంతా తర్వాత ఇంకేం చేయాలో తెలిసిన ఆత్మయందు అన్నమయ మొదలైనటువంటి పరిచ్ఛేదాలని మనం కల్పించు కూర్చున్నాం క్రమంగా వరుస పెట్టి ఈ పరిచ్ఛేదాలన్నీ అన్నమయం దగ్గర మొదలుపెట్టి ఆనందమయం వరకు అజ్ఞాన కల్పితములైనటువంటి లిమిటేషన్స్ ఇవి ఎర్రర్స్ నేను దేహము చేత దేహం ఎంత పొడుగుంటే నేను అంత పొడుగున్నాను దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను దేహం చచ్చిపోతే నేను చచ్చిపోతాను దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెండ్ కాబట్టి ఆ విధంగా అన్నమయ్య ఈ పరిచ్ఛేదములన్నీ అజ్ఞాన కల్పితములు వాటినన్నిటినీ జ్ఞానము చేతను నిరాకరించి దే సో అది బ్రహ్మ అంటే సత్యం జ్ఞానమనంతం అని వర్ణింపబడినటువంటి బ్రహ్మ ఇంకా ఎలాంటి బ్రహ్మ అదృశ్యాదిధర్మకం సో తస్మిన్ అదృశ్యేనాత్మే నిలయనే